కోతుల చేత రాళ్ళు తేలించి సేతువు కట్టిన మహాపురుషుడు ఇతడ ఇతడి కోసం దీర్ఘముందు రామకుంభకనుడు వదలైన ఏకమంది రాక్షసులను సంహరించిన మహాబలుడు ఇతడే లంకార్యమునంతా విభీషణుని ఇచ్చిన మహాపురుషుడు ఈ రావుడే ఈ జగన్మోహను రూపమింబు తోడునిప్పుడు కన్నుల కరువు తీర ఆ కన్నులు కరువు తీరేటట్టుగా చూస్తూ సుమా మనము మనము ధ్వన్యులమైనాము మన తపస్సులన్నీ పండినవి మన కోరికలన్నీ ఫలించమములు సఫలత పండి మన జన్మములన్నీ సఫలమైనవియాములు కాల చికిత్స కూడా చికిత్సవిలయ్యుడిగా శుభములని చేకూరణకు సుమార రావుని దర్శనము వలన మన మొదటి మహాపురుషులు పుణ్యాత్తులు ఇంకొకరు లేరు సుమానందు అనేక విధములుగా రాబుని చూచి ఆనందపడుతూ పశువులు తల్లేవారు లాజలు తల్లేవారు కస్తూరి తల్లేవారు మహానందంగా ఉన్నది వారి ప్రసాదం భపోతూ ఉంటే వచ్చి నమస్కరిస్తూ ఉన్నారటంతా రామా నమస్కారం అయ్యా ఓ రామా నమస్కారం అంటూ ఉన్నారు వారిని వారిని ఆశీర్వదించి సన్మానించే వారిని సన్మానము చేసి నమస్కరించదగిన వారిని నమస్కరించేలా అందరినీ గౌరవిస్తూ వెళ్ళిపోయినాడు రాష్ట్ర విభాషిత రాజమంది సమస్త వాద్యములు మంగళ వాద్యములన్నీ ధ్వనించుతుండగా రాజభవనాన్ని సమీపించినాడు అక్కడ రథము దిగి చంద్రుడు కదా శరత్కాల మేఘములో ఎలా ప్రవేశించు ఆ ప్రకారంగా దివ్యభావనమైన రాజగృహముందు ప్రవేశించిందరూ ఆ తల్లు అందరికీ నమస్కరించగా వారిని దీపించుతుంది కదన్నీ కైపుని थ चक्रवर्ती भवरावर की एक प्रकार विरद कल अंदरनी सुग्री जो जला నీవేమో మిత్రపుత్రుడు అంటే సూర్యుడు కుమారుడు మేమేమో మిత్ర కులజులము సూర్యోశకు పుతిరవాడము సంబంధం కాదు ఇది పెద్ద సంబంధం సూర్యుని యొక్క కుమారుడు ఏమో నీవు సూర్యుని యొక్క విషయమైనందుకుట్టిన వాడడం మేము కనుక బాబరాయల సంబంధం పెద్ద సంబంధం ఉంది వాడు నీకు మాకు దీని వల్ల సంబంధం కలిగిందావో సుగ్రీవు మహారాజా ఇక రేపు మంచి శుభలగ్నం చూపుతూ ఉన్నారు కనుక రామునుకు పట్టాభిషేకము చే సమర్థమైనటువంటి పుణ్యనదీ జలం కావాలి సముద్ర జలం కావాలి అన్ని తీసుకురావాలి పట్టాభిషేకానికి ఆ రాముని అభిషేకించవలసి ఉన్నది కనుక అవన్నీ తెప్పించవయ్యా అన్నాడట అంటే పిలిపించాడట వానరులందరినీ వీరి వల్ల మానవుల వల్ల కాదు కదా అది తెలిసి వేసేసాడు డ్యూటీ పుస్తకంలో సంతకం చేయించాడు ఫలాని గంగావ నది ఫలాని మహిం కృష్ణీ దివిధుడు ఆ గోదావరి నది ఫనసుడు ఇలా పేర్లు రాసేసారట రాసి ఐదు బిందులు ఇచ్చారట పోయి ఎత్తు తెల్లవారే వరకు మీరు ఉండాలి రేపు తొమ్మిదింటికి పట్టాభిషేకం రాములకు పట్టాభిషేకం కనుక జాగ్రత్త వహించి అట ఎక్కడైనా ఈ మధ్యలో ముంచుకొచ్చారా చపాలి కురుస్తా అన్ని తెలుసు నదీ జలములు ఏ నదీ జలం ఎలా ఉండేది తెలుసు కొరకు పోవలసిందే ఆజ్ఞాపించారట ఏ తెల్లవారుజాము ఆ సందగా లేచారట బిందులు చూసుకుని వెళ్ళిపోయారు వానరంతా ఆ ఉత్తర సముద్రానికి ఆ హనుమను వేశారట మీ వల్ల కాదు కొనుక పోయి రావలసిందే తెల్లవారి వరకు వచ్చారట ఆ పనసాగురు నీరుడాకులు మావిడాకులు వాటి మీద కప్పుకునే బిందుల మీద కూర్చున్నారు మంటపూలో కూర్చున్నారు తెల్లవారు సామును స్నానం చేసి వచ్చాడట సుగ్రీవ మహారాజు ఎలా వచ్చారా అయ్యా అయ్యా అందరూ వచ్చావు అంతా వచ్చావు అప్పుడు ఉద్ధరణతో ఇది నర్మదా గల నదిగలం కదరా నేను నర్మదా నదికే వెళ్ళా సరే ఇది ఇది గంగాచరం అవునండి ఇళ్ళ ప్రకారంగా తనిఖీ చేసుకుంటూ పోయాడట ఎక్కడ నుంచి ముంచుకొచ్చారే ముంచుకురానుకో అయినా ఆ నదీల దూరం పోలేక ముందుకు రావచ్చుగా అలా చూసి చూస్తే అన్ని ఆ సరిపోయినాయిట ారట మహత్రైభవంగా ఉంది ఆ స్థాన మండపం అక్కడ ఆ తిరి పీఠం అన్నదే ఆ పీఠాన్ని ఆ రత్న స్థగితమైన సువర్ణమయమైనటువంటి పీఠాన్ని స్థాపించి దాని మీద ఆ సీతారాముల నిద్రని కూర్చుండబెట్టారట తూర్పు దిక్కుగా కూర్చుండబెట్టారట పురోహిత శ్రేష్ఠుండ వశిష్ఠులను మంగళాచారము నిర్వర్తించే ఆ వశిష్ఠుడు పెద్దవాడు కనుక అనేక మందిరం పురోహితులను కలుపుకొని మంగళాచారములు ఎదురైతే చేయవలసి ఉన్న వాడన్నీ ఆచరించినాడు ముందు వశిష్ఠుడు వామదేవుడు వామదేవుడు విజయుడు కాచముడు గౌతమా గౌతముడు నెల ఎనిమిది మంది గురుగా ఈ నదీ జలములు సముద్ర జలములు ఓషధి ఈ రసమంతా కూడా కలిపి వరుసగా ఎనిమిది మంది రాముని వసువులు కదా దేవేంద్రుని పూర్వము ఎలా అభిషేకించినారు अला वस अभिषेक चुनाव कन्या मंत्रि योषे आवा अनेक मंदु సామంతులు మంత్రులు వరుసగా ఒక్కొక్కరే వచ్చి అభిషేకం చేస్తూ ఉన్నారు సమస్తమైన దిక్పాలకులు వచ్చి ఇంద్రాది దేవతలంతా వచ్చి అభిషేకించినారుషధి ఔషధము సంక్షేవకరం సంసంధానకరణి సంవర్ణకరణి మొదలైన దివ్యౌషధి రసము చేత అభిషేకించినారు దశరథి వరకు ఆ రోజు రెండు పరువుల మహారాజులంతా ఏ కిరీటమును ధరించి ఈ అఖండ ప్రపంచములు పరిపాలించినారు పూర్వము బ్రహ్మదేవులు చేత ఏది నిర్మాణము చేయబడి ఉన్నదో ఆ అటువంటి దివ్య కిరీటముల అనేక రత్నములు జీవరత్ముల చేత స్థగితమై ప్రకాశించుతున్న కిరీటము తెచ్చి ఆ రాముని శరస్సును పెట్టినారు y voy a vivir en tu salud శిష్ఠురా జనములకు సమూల ఆ కిరీటమును పెట్టిన సమస్తమైన జనులంతా కూడా ఆ సూచి ఆనందపడుతుండగా సంతుసల్లూహిత సహితీతముల ఆ ప్రకారంగా రామచంద్ర అవి ఏ సమర్థమేర జిల్లంతా ఆనందు సముద్రములందు ఓలలాడుతుండగా దేవతలు మహర్షులంతా చూచుతుండగా పతాభిషుద్ధుడైనాడు తాంబూల కరండము వహించి సేవించి భరతుడుడు తాంబూల కరండము పట్టి సేవిస్తూ ఉన్నాడు భరతుడు భక్తితో కరమల పట్టి వసరే లక్ష్మణుడేమో ఒక వింజాములు తీసుకుని వేస్తూ ఉన్నాడు శత్రుడు అదంత సహితుడై పండరము పట్టి వస శత్రుఘుడేమో దివ్య శ్వేత ఛత్రాన్ని పచ్చినాడు రామునకు సుగ్రీవుడు విభ్రీడు చర్యట గింజాబర తీసుకుని వేస్తూ ఉన్నారు పాదుకులు శరస్సుని పెట్టుకుని ఎదురుగా కూర్చొని ఉన్నాడు అంగదులు వచ్చే జనానికంతా బాబరులు తెలుపుతూ ఉన్నాడు అడ్డి సమయములందు దేవేంద్రుడు పంపించినాడట ఒక దివ్యమైన రత్నహారము వాయుదేవుని చేత తీసుకుని పోయి ఆ రాముని మెడలో వేయవలసింది అని చెప్పగా వాయుదేవుడు తీసుకుని వచ్చి రాముని మెడలో వేసినాడు మహా సుఖంగా ఆ రామ రాజ్యము పట్టాభిషేక ఆ పట్టాభిషేక వేళ ఇలా ఉన్న జగత్తుంతా పట్టాభిషి పట్టాభిషిక్తుడై లక్ష గోవులను శత సహస్త త్వరను నూరు వేల కూడా త్వర దుర్రములను ఆ నూరేద్దులను తినిషత్ కోటి లెక్కలను ఇవన్నీ కూడా దానం ఇచ్చినాడట అది కాక ముప్పై కోట్ల సువర్ణము దారం ఇచ్చినాడు పట్టు వస్త్రములు బ్రాహ్మణులందరికీ దారం ఇచ్చినాడు రక్త హలోకి ఒక అదివ్యమైన రత్నమాల సుగ్రీవునికి ఇచ్చినాడు కుమారు కంటి మనిషి భయంక దంపు గొప్పగా దగ్గర आंग्लराज कोई अनेक मुत्याल तोड़ना రత్రహారము ఒకటించి సీతా మహాదేవికి దివ్యాభరణములు దివ్య వస్త్రములు రామచంద్ర స్వామి ఎవరు ఈ వచ్చిన వారిలో ఎవరు త్రికాళ వేది ఎవడు మహాబలవంతుడు బుద్ధిమంతుడెవడు అని అట్టివానికి ఇవ్వవలసిందని అన్నామా అంటే ఇవన్నీ మనకు అని సందేహపడతారేమో మిగతా వానరులు అని మిక్కిలి నీకు ప్రీతిగలు వాడేవాడు అతనికి ఇవ్వవలసింది అన్నాడట అంటే ఆ తీసుకుపోయి ఆ హనువుకి ఇచ్చిందట ఇవన్నీ అంటే ఒక్కొక్క లాయ్ కట్టుకుని కొరకునోను చూస్తూ ఉన్నాడట ఏమో వానరులు ఉన్నారట అయ్యా ఏమిటో చూడండి ఆ కోచ్ ఇచ్చారు మీరు రత్నములు త్యాగోరికి భావిస్తూ ఉన్నాడు ఏమిటో హనుమ అలా కురుగుతావు అయ్యా ఏమి లేదండి ఇందులో రామనామములు ఏమన్నా ఉన్నాయో అన్న చూస్తూ ఉన్నాం అయితే ఇవి అయితే అందులో ఎలా ఉంటాయ్యా అయితే రామనామములేని ఒట్టిరాడు నాకెందుకండి గురువుక ఎన్ని పర్వతములు పోయినా నేను అంటే వానరులు అయితే నీ ఒంట్లో కూడా రామనామ ఊళ్ళు చూపిస్తా లేకపోతే నీ ఒళ్ళు కూడా పనికి లేదు చూపించ లేకపోతే చీల్చేయాలి నీ ఊళ్ళు చూపించవేయాలి అలాగే అది చీల్చారట ఆ శరీరాన్ని అలా చీల్చే వరకు లోపల ఆ సీతారామ లక్ష్మణం రూపోచరించారట శరీరమంతా రామమయంగా గోచరిస్తూ ఉన్నదట శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ అంతాషం కళ్ళకిందురైపోయి ఈ రిజలు చస్తాం అని వారు ఇక్కడ వినిపించుకున్నారట వేసుకోవయ్యా మెడలో అన్నట చేస్తాం అమైందుడు దివిధుడు మనసుడు తొమ్మరంబుడు మొదలైన వారు ఉన్నారు కనుక వారికి వారికి తగినట్లుగా అందరినీ సత్కరించినారు అదే ఇంత ధనం ఎక్కడ ఉంది వీరికి ఇన్ని లక్షలకి ఇచ్చారా సందేహం కలగవచ్చు అని ఆ సందేహాన్ని కలగవలసిన అవసరం లేదు ఎందువలన అంటే లక్ష్మీనారాయణులు ఇద్దరు అక్కడే ఉంటరి వారికి సరిగేమిటి ఆ లక్ష్మీ స్వరూపమే కదా జగత్తంతా వారి స్వరూపమే అలా పట్టుకుంటే బంగారమైనా ఇక్కడికి మానవుల్లోనే ఒక్కొక్కరి యొక్క పరిస్థితి ఆలోచిస్తూ వారికి ఎంత ఐశ్వర్యం ఉన్నది మనం అందట్లేదు కేవలము సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణులైతే వారికి ంత ధరం ఉంది చెప్పేదే ఉంది పట్టుకుంటే ఏది పట్టుకుంటే అదే బంగారం అవే తరుగులేదు కనుక వరుసగా వానరులు రాక్షసులు అందరినీ కూడా ఒరుచారట ఇచ్చి లక్షల స్వామి లక్షణ ఎవరాజ్యముందు పట్టు చేస్తారు అంటే స్వామి నాకు ू दि सू कुे यवराज्य पट्टाभिषेक ग्रहित भरता ग्रहित आयु की दबदे आर अट्ठाँ उदा मैं करत की पट्टाभिषेक यवराज्युम पट्टाभिषेक జనములుష సర్ప మహాజాను చెత్త ఆ రాముని యొక్క రాజ్యం పదకొండు పదకొండు వేల సంవత్సరము రాజ్య పరిపాలన చేశారట ఆ కాలములో ప్రజలకు దొంగ ఈతి బాధలు లేవు మృగ బాధ లేదు సర్పముల బాధలు లేవు సమస్తమైనటువంటి బాధలు లేక హాయిగా సుఖించారట సర్వజ్ఞనుడు కూడా ఆనందంతో జీవించారు సుమాంచబుతో నాడు రామరాజ్యమునందు ఆ స్త్రీలకు విధవాత్వము లేదట విధము లేనా చేద్దాము పెద్దవారుండగా బాలు పోయి బాధపడే వారు లేరట అంతా కూడా ఆ వృద్ధులు పోవటమే వేల సంవత్సరములు జీవించిన వాళ్ళు పోవటమే తప్ప బాలుడు పోగా బాధపడే తల్లిదండ్రులు కాని బంధువులు కాని ఎవరు లేరు సుమారామణ హత్యమునందు సర్వజనంగులు సత్య సన్లైతన సంతోష కలితులైది ఆ సమస్తమైన జనమంతా సత్యము చేత ధర్మము చేత కూడా ప్రకాశించారట రాముని గంచి పరస్ హింస చేయకడు బయట చెప్పి ఆ రాముని చూచి ఒకరికి ఒకరు హింస చేయలేదు రామరాజ్యముందువు ఎవరికి లేదు పుత్రులు పౌత్రులు కొడుకులు మనుమలు ముని మునుములు కలిగిలము వర్ష సహసీ కృష్ణ చెంది అనేక వేల సంవత్సరములు ఇవ్వగలిగి ఆనంద వ్యాపరులైనందరం చాలు ఆ వృక్షములన్నీ కూడా ఎల్లప్పుడూ కూడా పుష్పించి ఫలించి సమృద్ధిగానున్నవి మేఘుడు కాలవరిశనాడు ఎప్పుడు వర్షం కావలు అంటే పంటలు గల వరిసిస్తూ ఉన్నాడు నెలకు మూడు వాలలు మనోత్సవ స్పరిశుడైవించుడు వాయుదేవుడు మన మోహ మహా మనోహరంగా వేసినాడు ఈ గాలి వారు బాడు బీడు లేవు ఆ రామరాజ్యములు వారు నిజోచత కర్మయుక్తులైవతులైలైక సత్యవాదులై ఆ నాలుగు అగ్రవర్ణములు నాలుగు కనుక నాలుగు వర్ణముల వారు సత్యరతులై ఒకరియందు ఒకరికి బద్ధానురాగులైతులైతులై రాజ్యము అంతా కూడా వృద్ధి చెందిన రామరాజ్యముల జనములు తను తమ్ములోపు తన్ను సేవిస్తూ ఉండగా సీతాయుద్ధుడై రామచంద్ర స్వామి వారు పదకొండు వేల సంవత్సరములు రాజ్య పరిపాలన చేసినాడు ఆ ఈ కావ్యమున్నదే రామాయణము విన్నట్లయితే చెప్పిన ఆయుష్యము అపారమైన ఆయునిచ్చేది మహాపవిత్రమైనది కీర్తినిచ్చేది శ్రేయత్తము ఆ సమస్తమైన శ్రేయస్సులను కలిగించేది ఆరుషము వాల్మీకి మహర్షి చేత రచయింపబడినది ఆ సమస్తమైన ఉత్తమ సభలలో సేవింపదగిన కావ్యముసువాయిదీ ఉపాధేయ ఆ సర్వజనులకు గ్రహించదగినది ఆ మునిరాదైన వాల్మీకి చేత నిర్మాణము చేయబడినది సృజన సజ్జనులైందో ఆయ సజ్జనులైన వారందరూ ధ్యానించదగినది ఆచ్ఛా ఈ ఆఖ్యానముని రామచరిత్ర ఎవరు వింటారో అటువంటి వారికి పాపములదేది లేవు ఆ రోజు దాఖలు ఉన్నప్పటికీ అభిషేకము విన్న వారికి ధనము కోరినట్లయితే ధనము దొరుకునువతకా పుత్రుడు కోరి రామాయణం విన్నట్లయితే పుత్రుడు కూడా కలుగుతుల గెలిచే రాజ్యం రాజ్యమును కావలనని కోరి అరులను చేయించవలనని రాజు విన్నట్లయితే అటువంటివన్నీ అతనికి సంప్రాప్తమవును రామాయణము స్త్రీలు కనుక విన్నట్లయితే రామలక్షణ భరత శత్రుఘుల చేత కౌతల్య సుమిత్ర కైకా ఎలా జీవపుత్రులై మహా ఆనందంతో అనేక వేల సంవత్సరములు జీవించినారు అలా సుఖపెడతారు ఈ రామాయణమును శ్రద్ధధారుడై అసూయలేక చక్కగా శ్రద్ధతోగినట్లయితే అటువంటి వాడు దుర్గములన్నిటినీ తరించి సుఖవంతుడై అనేక సంవత్సరములు జీవించగలడు మరియు రామాయణము విన్న మానవు కంచిన వరం రాఘముని వలన ఆ రామాయణమును గనక విన్నట్లయితే ఆ రాముని దయచేత సమస్తమైన కోర్కలను పొందగలడుదేశముల బంధుజనులు సేవలకు ఎవరైనా ఆ బంధువులు పరదేశమునందు చిక్కుకుని పోయినట్లయితే ఈ రామాయణముని కనుక చదివించినట్లయితే వారు త్వరగా వస్తారు మరియు రామాయణ మాత్రం మన దేవతలను పితృదేవతలు సంతృప్తుల ఆ రామాయణము విన్న కారణం చేత దేవతలను పితృదేవతలు సమస్తమైన వారంతా సంతోషిస్తారు మహాకాయ్యం ఎవరి గృహములో ఈ రామాయణ ముందునో చదవకపోయినప్పటికీ గృహము నుండి ఉన్నప్పటికీ అతని యొక్క పాపములన్నీ విగ్రహములన్నీ నశించును గుణవంతులైన పుత్రులవు ఆ రజస్వా రజస్వంతులైన స్త్రీలు గనకి విన్నట్లయితే అరాముని వంటి సత్పుత్రులు కలుగుతారు ఆ తమ్ము నిజమే అవ్వాడు ఎవ్వడి ముని ప్రోక్తమై సనాతనమైన రామాయణము ప్రతిరోజు గృహమునందు అర్చించుతును అట్టివాడు సమస్త పాపముల నుండి విముక్తుడి సమస్త శ్రేయస్సులను పొంది కృతార్థుడు అఖండైశ్వర్యము ఆ ఎవడు శ్రద్ధతో ఈ రామాయణమునిమించాడు అట్టివాడు అఖండైశ్వర్యయుక్తుడై యుద్ద లాభము లాభమును పొందగలడు రామాయణ శ్రముల పఠలముల నారాయణు దేవాది దేవుడు రాముడు సంతృష్టినంత రామాయణం విలు చేత ఆది నారాయణులు లోకేశ్వరుడైనటువంటి ఆ రామచంద్ర స్వామి సంతోషింసును